చేస్తున్నా వినిపిస్తుంది కదా ఓకే కదా వినిపిస్తుంది అన్న అందరూ దయచేసి కళ్ళ మస్తున్నాం స్టేత్రం గొప్పగా మధ్యకాల సమయంలో మీ తట తిరిగి దేవాయస్మరు నిన్ను గణపరిచే బాధ్యం నాకు దయచేస్తున్నాను బట్టి స్తోత్రం మా మాప్రభా దేవా మా తప్ప వేరే దేవుడు లేరు మా ప్రభా ప్రతి ఒక్కరిని దేవాయస్మరు ప్రతి ఒక్క దాని నుంచి దేవాయశ్వరు కాచి కాపాడు దేవాయస్మ ప్రభా మేము బ్రతుకున్నామంటే దేవాయస్మర దయచేతనే మా ప్రభా ఇంకొక జన్మని ఇచ్చిన బట్టి స్తోత్రం మా ప్రభా దేవా ప్రతి ఒక్కరు ఇతరుటు తిరిగే బిడ్డలుగా సాయం చేయండి దేవాని నీ సేవ చేసి దేవాయస్మరు ప్రతి ఒక్కరిని దేవాని నామం వ్యాప్తి శ్రమించే భాగ్యం దయచేయండి మాప్రవా దేవాసం అప్పుడువా నీకు రెండో రాకటి కొరకు మేము సిద్ధపడాలి మాప్రువా ఎటువంటి ఉన్నాను దేవ తీసుకోండి మా అప్పుడుగా అనుగుణంగా దేవాయసంపుడుగా శాంతి సమాధానంతో దేవాయసం అప్పుడు వా నిన్ను పోలి భాగ్యం మాకు దయచేయండి మాప్రుడువా ఇది మొదలుకొని నిరంతరం నిన్ను సేవించే బిడ్డలుగా ఉంటాక సాయం చేయండి మా ప్రభుగా ఎంత కాలతో ఎంత దేవా వ్యాధులు అండ్ నేను ఏదైనా దేవాయస్ప్రవ నేను విడివక్క నేను ప్రేవించాలని సాం చేసం మా పైన పెట్టాడు మా ప్రభావ దేవా ప్రతి విధమైన దృష్ట కిరణించే కాచి కాపాడు దేవా విష్ణప్రభ ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దేవించి ఆశరిస్తారని త్వరగా రాబోతున్నేసు క్రీస్ పెడబాడు కూర్చున్నాం తండ్రి ఆ మేన్ రాజుల రాజైనభుల Hallelujah, hallelujah, devu nishtutti in chudim. Hallelujah, esu prabun, ellaru shtutti in chudim. Vallabhuni cheri elanu, tillakinchi shtutti in chudim. Balamayna panicheyu, బలవంతును స్థతించుడి ఎల్లరుని స్వీకరించు ఏసుని స్థుతించుడి రాజుల రాజైన ఏసు రాజు భూజనులా నేలు హల్లెలుయా హల్లెలుయా దేవుణ్ణి తంబురతోను వీణలతోను ప్రభువును స్థతించుడి పాపమును రక్తములో తుడుచెను స్థయించుడి బూరతోను తాళములను మ్రోగించి స్తుతి నిరంతరము మారాని స్థుతి ఇంచుడి రాజుల రాజైన ఏసు రాజు భూజను లానే హల్లెలుయా హల్లెలుయా దేవుణ్ణి స్థుత్తి ఇంచుడి సూర్య చంద్రుల ఇలా దేవుణ్ణి దేవుణ్ణి స్థుతి ఇంచుడి హృదయమును వెలిగించిన ఏసుని స్థుతి ఇంచుడి అగ్ని వండాల మీరు కీర్తించి సుత్తి ఇంచుడి హృదయమును ఛేదించిన నాదు ఇంచుడి రాజుల రాజైన ఏసు రాజు దేవుణ్ణి స్తుడి యువకులారా పిల్లలరా దేవుణ్ణి స్తుతించుడి జీవితముల్ ప్రభు పనికై సమర్పించి స్థుతి ఇంచుడి Peddala ra, Prabhu vula ra, Yehovanu sthuti in chudim. Astulanu, Yeesu nikaay, arpinchi sthuti in chudim. Rajula rajana, Yeesu Raju, Gujanu lanelun. Hallelujah, Hallelujah. దేవుని స్తుంచుడి హల శ్రావణ్ బ్రదర్ పాడండి శ్రావణ్ బ్రదర్ మీ వాయిస్ వినిపిస్తలేదు ఓకే అన్న పాడుతున్నా ఇది అన్మ్యూటర్ చూపిస్తుంది మళ్ళా వాయిస్ వినిపిస్తలేదు ఇప్పుడు వినిపిస్తుందానా వినిపిస్తుంది శ్రావణ్ ఓకే అన్న పాడుతున్నా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా పైరును చూచెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా కోతంతో విస్తారమాయనే కోతకు పనివారు కొదువాయనే కోతంతో విస్తార కోతకు పనివారు కొదువాయనే ప్రభుయే సునిధులన్నీ నిలువయనే ప్రభుయే సునిధులన్నీ నిలువాయనే, ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా సంగమా మౌనముదాల్ చకుమా కోసేటి పనిలోన పాల్గొందుమా సంగమా మౌనముదాల్ చకుమా కోసేటి పనిలోన పాల్గొందుమా యజమాని నిధులన్ని వేగదా జమాని నిధులన్ని నీవే గదా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా శ్రిమలేని ఫలితంబుని కీయగా వలదంచు వెనుదీసి విడిపోదువా శ్రమలేని ఫలితం బునికీయగా వలదంచు వెనుదీసి విడిపోదువా జీవార్ధ ఫలములను భుజిం పవా నిత్య జీవార్ధ ఫలములను భుజిం పవా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పరివారి తరుణం ప్రార్థన చేయుదమా పైరును చూ చెదమా పంటను కోయుదమా పైరును చూ చెదమా పంటను కోయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ఇది కోతకు సమయం పనివారి తరుణం ప్రార్థన చేయుదమా ప్రార్థన చేయుదమా మనం ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి ఎస్ అయ్య వందనాలు ప్రభ తండ్రి ని స్థుతులు నయన స్తోత్రములు తండ్రి ప్రభ గడిచిన కాలం అంతా తండ్రి ప్రభాన్ని కృపలో మమ్మల్ని కాచి కాపాడనవు తండ్రి దివారాత్రంలో తండ్రి ప్రభా నీ కంటి పాప వల్లె కాచి కాపడి దినముకు తండ్రి నీ యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి బలం ఉత్తేజం మాకు అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు స్థుతులు నాయన స్తోత్రంలో తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగయుగములో కలుగును గాక హలెలియ తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతిస్తారో తండ్రి అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా అవును తండ్రి కృపా సత్య సంపన్నుడవై మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వంద నాలుగు స్థుతులు నాయన తండ్రి ఇదిగొని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నా తండ్రి మా స్థానంలో మీరుంటే ఎట్లా వాక్యాన్ని ఉపదేశిస్తారో ఏ రీతిగా మాతో మీరు మాట్లాడతారో ప్రభా నాయన ఆ రీతిగా మీరే నాయన తండ్రి నాలో ఉండి మీరు మాతో మాట్లాడమని నా తండ్రి నా జరెడ్డిని ఏసుక్రీస్తు ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి ఐ ఇక్కడ వాక్యం ఉంది వాక్యం రెండో పేతులు మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనము ఏముందంటే ఇక్కడ మన ప్రభువును రక్షకుడునైనా ఏసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక ఆ కాబట్టి చూడండి ఆయన కృపలో ఆయన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలంట కాబట్టి ఆ కృపలో మనం ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందాలా అంటే అది అనుగ్రహించేది మన ప్రభువే కాబట్టే చూడండి ఈరోజు మనం అభివృద్ధి పొందాలా జ్ఞానంలో ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందాలా ఎప్పుడైతే ఆయన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందినామో అప్పుడే ఆయన పట్ల మనం ఏదైనా మనం చేసే ప్రతి పని ఆయనకి వాక్యానుసారంగానే ఉంటే అప్పుడు మనం శ్రమంలో కూడా వెళ్ళ ఉంటాం కాబట్టి ఎందుకు దేవుడు చెప్తుండే ఆయన జ్ఞానంలో మనం నడుచుకున్నప్పుడే ఆయన కృప మనకుంటది కాబట్టి ఈ వాక్యమే ఆయన కాబట్టి కాబట్టి మనం వాక్యానుసారంగా మన జీవితాలు మార్చుకోవాలా కాబట్టి ప్రభు ఇక్కడ చెప్తుండ్రు ఎందుకంటే మనకి జ్ఞానము అవసరం అని చెప్తుండడు కాబట్టి యాకోబ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనంలో ఇక్కడ మన ప్రభు చెప్తుండడు మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేయువాడు కాబట్టి చూడండి ఆయన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలంటే చూడండి మన ప్రభు చెప్తుంది ఒకటే ఆయన దగ్గరకు వచ్చి మనం అడగాలంట కదా చూడండి జ్ఞానం లేకపోతే మనం ముందుకు పోలేం ఒకప్పుడు జ్ఞానం లేక నడుచుకుంటే మనకి ఎప్పుడైతే మనకు అర్థమైపోయిందో మనకి అప్పుడు మన ప్రభు దగ్గరికి వచ్చి మనం అడిగితే ఆయన గద్దించడు ఇలోకస్తులు ఏం చేస్తారంటే ఏదైనా ఒక తప్పు పని చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరకు వస్తే దాన్ని విమర్శించడము దాన్ని ఎత్తిపడడం చేస్తారు కానీ మన ప్రభు అట్లా చేయడు ఆయన ఎందుకంటే ఆయన ఆయన దగ్గరికి రావాలనే ఆయన మనలందరినీ ప్రేమించండు కాబట్టి సమస్త జనులారా ప్రాయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి రాండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు కాబట్టే మన ప్రభు దగ్గరికి మనం రావాలా కాబట్టి చూడండి మనం జ్ఞానం కావాలా ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించాలన్నా ప్రతి విషయంలో ఆయనకి మహిమకరంగా మనం చేయాలన్నా ఆయన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందితేనే కానీ మన ద్వారా ప్రతి విషయంలో తండ్రి మహిమ పరచగలడు కాబట్టే ఎవరికైనా కాబట్టి అది నాకైనా ఎవరైనా కావచ్చు ఎందుకంటే మన ప్రభుకి తారతమ్యాలు ఉండవు కదా ఆయనకి ఏమీ భేదాలు ఉండవు ఆడవాళ్ళని మగవాళ్ళని ఈ దేశం కాబట్టి ఆయన నిజంగా నమ్మి ఆయన పట్ల విశ్వాసం పెట్టి నిజంగా ఆయన జ్ఞానం కొరకు అడిగే ప్రతి ఒక్కరికి ఆయన ధారాళముగా అనుగ్రహించే దేవుడు కాబట్టే మనకి జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలంటే ఆ జ్ఞానం ఇచ్చేది మన ప్రభువే కాబట్టి ఆయన దగ్గర వచ్చి మనం అడగాల కాబట్టి అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాలముగా దయచేయవాడు ఎందుకంటే యుగోబాయే అనంత జ్ఞానియగుదేవుడు కదా కదా కాబట్టే బుద్ధి జ్ఞానములు అవి ఆయన సర్వ సంపదలు ఆయన సంపద ఆయన ధారాలముగా ఉచితంగానే ఇస్తుండు కాబట్టే మనం జ్ఞానం కొరకు మన ప్రభువుని అడగాలని చెప్తుండు అయితే ఒకటో అధ్యాయము ఆరో వచనంలో యాక రచన పత్రికలో అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను కదా మనకి సందేహాలు ఉంటే అది అనుమానం కింద కాబట్టి చూడండి మనకి నిజంగా జ్ఞానం కొదువుగా ఉంటే నిజంగా మనము జ్ఞానం లేని వాళ్ళలాగా ఉంటే నిజంగా మనము జ్ఞానం లేకుండా నడుచుకుంటే ఎప్పుడైతే అది గ్రహించిన నువ్వు విశ్వాసముతో ఆయన ఎదుట వచ్చి నువ్వు చేసిన మనం ఏదైనా కానీ మన తప్పిదమ్ము మన ప్రభు దగ్గర వచ్చి ఒప్పుకొని అప్పుడు తండ్రిని అడగల మనం జ్ఞానం నాకు అనుగ్రహించు ప్రభు అని అడిగితే ఆయన ఇచ్చే దేవుడు మన దేవుడు కాబట్టే అది మనలో విశ్వాసం ఉండాల మనము సందేహిస్తే చూడండి అనుమానిస్తే మనకి లైఫ్ లో ఏది దేవుడి నుంచి కార్యాలు రావు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నువ్వు నమ్మకంగా ఆయనని అడగాల కదా సందేహాలతోటి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఉంటాయి రకరకాల అనుమానాలు డౌట్స్ ఉంటాయి కానీ మనకి ఉండొద్దు మన ప్రభు మీద ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు చూడండి మనుషుల మాటలైనా నిరర్ధకం అవుతాయి కానీ ఆయన మాటలు గతించిపో నిన్న నేడు ఏకరీతగా ఉన్న దేవుడు ఆయన కాబట్టి చూడండి మనం అడగాల ఎందుకు మనం జ్ఞానం అడగాలంటే చూడండి దాని వే చూస్తే రాజుకి నెత్నే దరికి ఒక కళ వస్తుంది ఆ కళ ఆయనకి ఏమొచ్చిందో తెలియదు కానీ కళభావం చెప్పాలంట ఆ కళ ఏమొచ్చిందో కూడా ఆయన మర్చిపోతాడు కానీ ఆయన ఎప్పుడైతే ఆయన దగ్గరున్న వాళ్ళందరూ జ్ఞానుల్ని గ్యారెడిగాల్ని అందరినీ పిలిచినా కానీ ఎవరు చెప్పలేమంటారు ఆ కళకి కదా ఎందుకంటే కళ కూడా కళ చెబితే దాని భావం ఎవరైనా చెప్పడానికి సింపుల్ గానే ఉంటుంది కానీ కళ కళ కూడా చెప్పాలంటే అది ఎవ్వరు చెప్పలేరు కాబట్టి ఆయన దగ్గరున్న రాజులు ఆయన దగ్గరున్న జ్ఞానులైతేంది గారిడిగాళ్ళు మొత్తం ఎవరు ఆ కళ చెప్పలేరు వాళ్ళు చెప్తారు ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేరు ఒక దేవదూతలే చెప్తారు దేవుళ్ళే చెప్పగలుగుతారని ఆయన దగ్గరున్న వాళ్ళు చెప్తే అప్పుడు ధాన్యాలు ఏం చేస్తాడు ఆయనని అడుగుతాడు పోయి దగ్గరికి వెళ్ళి నాకు సమయం ఏమని అడుగుతాడు అప్పుడు దానియాలు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడు పరలోక తండ్రికి ఎప్పుడైతే దానియలు ఆ పర్లోక మందు ఉన్న మన ప్రభుని ప్రార్థన చేస్తాడో దానియలు తర్వాత ప్రభు ఆయనకి బయలుపరుస్తాడు అప్పుడు ఆ జ్ఞానం దేవుడు దానియలకిస్తే దానియలు వచ్చి రాజైన నిపుకు నే దగ్గరికి వచ్చి ఆ కళాభావం మొత్తం వివరిస్తే అప్పుడు రాజు తనతో పాటు ఉన్న వాళ్ళందరూ ధాన్యాలు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి మన దేవుణ్ణి గణపరుస్తారన్నట్టు కదా కాబట్టే చూడండి ఏదైనా కానీ మనకి జ్ఞానం అవసరము అది ఇచ్చేది మన ప్రభువే ఎందుకంటే ఇక్కడ ఉంది ధాన్యాలు గ్రంథము ఇక్కడ ఎన్నో వచనం అంటే ధాన్యాలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవయో వచనంలో ఏముందంటే ఇక్కడ ఉంది రెండు ధాన్యాలు గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనము అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియలనుకు బయలపరచబడిను కనుక దానియలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు యుగములన్నిటిను దేవుని నామము స్థుతి నందును ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయిచూ నియమించు చూ వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునై ఉన్నాడు చూడండి ఆయన మరుగు మాటలను మర్మములను బయలపరచును అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస ఆయన యొద్ ఉన్నది కాబట్టే చూడండి వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించేది మన ప్రభువే కదా చూడండి కాలాలు సమయాలు మార్చేవాడు ఆయనే రాజులను నియమించేవాడు ఆయనే రాజులను త్రోసేవాడు ఆయనే కదా ఎందుకంటే ఆయననే అనంత జ్ఞానియగు దేవుడు కాబట్టి చూడండి ఈ వాక్యం ఎందుకు మన ప్రభు మనకు చెప్తుందంటే మనకి జ్ఞానము అవసరం కాబట్టి మనం ప్రతి విషయంలో జ్ఞానంతో నడుచుకున్నప్పుడే ప్రతి విషయంలో మనం దేవుణ్ణి మహిమపరచగలం కాబట్టి చూడండి ఇక్కడ ఒక వాక్యం ఉంది తర్వాత ఇక్కడ యాకోబ సామెతలు గ్రంథము 27 లో పదకొండో వచ్చినము నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును కాబట్టి చూడండి జ్ఞానము సంపాదించి ఆయనని సంతోషపరచాల కాబట్టే చూడండి ఇప్పుడు ఆ నిబుజ్నేజర్నే చూసుకుంటే ఆ కళ ఆయనకు వచ్చింది కాబట్టి ఆ కళ చెప్పాలా అక్కడ జ్ఞానులు ఉన్నారు కానీ వాళ్ళకి ఎవ్వరికి అది అర్థం అవలేదు కదా కాబట్టి చూడండి ఇప్పుడు ధాన్యాలు ఏం చేసిండు మన పరలోకం అందున్న దేవుణ్ణి స్తుతించుండు ప్రార్థించిండు అప్పుడు దేవుడు ఏం చేసిండు ఆయనకి జ్ఞానం ఇచ్చి ఆయనకు కళని దాని భావాన్ని దేవుడు ఏం చేసిండు దానియాలకు బయలుపరిచిండు ఎప్పుడైతే దానియాలకు బయలుపరిచిండో ధాన్యాలు వచ్చి రాజుకు అది బయలుపరిస్తే ఆది విన్న రాజు ఏమైపోయిండు ఆయనకి సాష్టంగా అక్కడ దానియలకు చేయలేదు ఆయన సాష్టంగా నమస్కారం జీవం గల దేవుడు సైన్యములకు అధిపతి యహోవా కదా మన ప్రభుకి చేసిండు కదా ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న దేవుళ్ళు జ్ఞానులు ఎవరు చేయలేంది చూడండి మన ప్రభు చేసిండు కాబట్టి ఆయన ఏమైంది అక్కడ మన ప్రభు గణపరిచిండు దానియలు కాబట్టే దానియలకి ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు మన ప్రభువే కాబట్టి ఆయన మర్మములైనా ఏ విషయాలైనా మన ప్రభువే బయలుపరుస్తాడు కాబట్టి చూడండి అందుకే ఆయన అడుగుతుంది ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అది వచ్చి మనల్ని అడగమంటుండి ఎందుకంటే మనకు జ్ఞానం కావాలి కాబట్టి ఎందుకంటే ఈ లోకంలో ఆయనని మహిమ మనం తీసుకురావాలా అంటే మనకి జ్ఞానం అవసరం కాబట్టే మన ప్రభు చెబుతుండడు జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచము కదా ఆయన హృదయం సంతోషించాలా కదా కాబట్టి ఆయన హృదయం సంతోషించాలంటే జ్ఞానము మన ప్రభు దగ్గరే ఉంది కాబట్టి ఆయన జ్ఞానం ప్రకారంగా మనం నడుచుకుంటే ఆయన సంతోషపడతాడు మన హృదయానుసారంగా చేస్తే అది అంతా ఆయన ఆత్మను మనం దుఃఖపరుస్తాం కాబట్టి చూడండి అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును కాబట్టి చూడండి ఇక్కడ సామెతలు గ్రంథము పదో అధ్యాయం ఒకటో వచనంలో జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును కాబట్టి మనమంతా ఎప్పుడైతే జ్ఞానం కలిగి మన ప్రభులో మనం ఉంటే మనం ప్రతి విషయంలో మన ప్రభువుని సంతోషపరుస్తాము కదా ఎందుకంటే మన ఆత్మలకు ఆయననే తండ్రి మన ప్రభువే కాబట్టి చూడండి మనం ఆయనని సంతోష పెడతాము అదే వాక్యం చెప్తుంది సామెతలు గ్రంథము ఇరవై మూడులో పది అని కూడా నా కుమారుడా నీ హృదయముకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును కదా చూడండి ఆయన మన ప్రభు సంతోషించాలా అంటే మనం ఏం చేయాలా జ్ఞానము సంపాదించాలా దాన్ని వెతకాల అది ఎక్కడ దొరుకుతుందంటే ఆయన దగ్గరే ఉంటది కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు సందేహించకుండా అనుమానించకుండా మనం ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసంతో అడిగితే ఆయన ధారాలముగా ఇచ్చే దేవుడు మన ప్రభు ఎప్పుడైతే దారాలంగా ఇచ్చింది ను పొందుకున్నావో ఆ పొందుకున్న దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నువ్వు చేసే ప్రతి విషయంలో మన ప్రభు ఆనందపడతాడు సంతోషపడతాడు చూడండి అందుకే ఇక్కడ ఓషయ ప్రవక్త ఎక్కడో ఉంటుంది ఆయన బిడ్డలు జ్ఞానులు అంతా నా అంటే జ్ఞానం లేక నశించిపోతున్నారండి ఈరోజు లోకమంతా జ్ఞానం లేకనే నశించిపోతున్నాం కదా కాబట్టే చూడండి మన ప్రభు ఎందుకు చెప్తుండంటే మనకి జ్ఞానం అవసరం ఈ లోకంలో ఉన్నంత కాలం ఎట్లా నడుచుకోవాలా పరిస్థితుల్లో ఎట్లా ముందుకు పోవాలా ఏ జాగ్రత్తలు తీసుకోవాలా ఇవేమి మనం చేయకుండా ఉంటే చూడండి అది కూడా మన ప్రభుకి మంచిది కాదు కాబట్టి మన ప్రభు చెప్తుండు మనం వెళ్ళేటప్పుడు కానీ బయట కానీ మనుషులతో మాట్లాడేటప్పుడు కానీ ప్రతి విషయంలో అన్యులతో మాట్లాడేటప్పుడు కావచ్చు కదా ఈ లోకంలో పెట్టిన విధానాలు పాటించేటప్పుడు కావచ్చు ఏదైనా శానిటైజర్స్ కావచ్చు మాస్కులు కావచ్చు ఇవన్నీ జ్ఞానంతోనే నడుచుకోవాలి ఇవన్నీ ప్రభు నుంచి కలిగినవే ప్రతిదీ మనం పాటించాలా ఏది పాటించకపోయినా చూడండి అది వాక్యానికి విరుద్ధమే కాబట్టే చూడండి మన ప్రభు చెబుతుండు నువ్వు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినావో జ్ఞానము అడిగినావో అది పొందుకున్నావో దాని ప్రకారంగా జీవించినావంటే ఆయన విధానంగా నువ్వు జీవిస్తే ఆయన సంతోషపడతాడు కాబట్టే చూడండి సామెతల గ్రంథము ఇరవై మూడులో పదహారు నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును కాబట్టే చూడండి దేవుడు మనకి చెప్పిండు ఒకటో దశలో నిలు ఎల్లప్పుడూ ప్రభులో మనం ఆనందించాలని కదా కానీ ప్రభు నిన్ను చూస్తే ఆయన ఆనందించాలి ఆయనలో నువ్వు ఆనందిస్తున్నావు నిన్ను చూస్తే ప్రభు ఆనందించాలంటే నీ నోటి మాట ఎప్పుడు యథార్థంగానే ఉండాల కపటపోయిన మాటలు అబద్ధపు మాటలు నీ నోటి నుంచి వస్తే నువ్వు మాట్లాడిన ప్రతి మాట చూడండి అది నీ హృదయంలో నుంచి వచ్చింది నీ హృదయానుసారంగా నీ ఆలోచనలను బట్టి నీ జ్ఞానం ప్రకారంగా నువ్వు నడుచుకున్నావు కాబట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు కాబట్టే చూడండి మన నీ పెదవులు యదార్ధమైన మాటలు పలుకుటా విని నా అంతరేంద్రియములు ఆనందించును కాబట్టే చూడండి మనము ఏదైనా యథార్థంగానే మాట్లాడాల అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు చూడండి కపటప మాటలు మోసపు మాటలు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే యహోవాయే యథార్థవంతుడు కదా ఆయన నీతి న్యాయములను ప్రేమించు దేవుడు కాబట్టి మనము కూడా యథార్థంగా ఉండి నీతి న్యాయంగా పోవాలంతే కదా కాబట్టే చూడండి మనము యథార్థంగా పానికే ప్రతి మాట ఆయన విని ఆనందిస్తాడంట కదా ఈ లోకము ఆనందించది లోకము యదార్థంగా మాట్లాడితే అది వాళ్ళకి ఏ రీతికైనా ఉండొచ్చు కానీ చూడండి నువ్వు ఎప్పుడైతే నీ పెదవులతో పా మాట్లాడే ప్రతి మాట నీ హృదయం యదార్థమైన హృదయం కలిగి ఉండి నువ్వు పలికే ప్రతి పలుకు అది ఎదుటి వారితో మాట్లాడేది కావచ్చు ఎదుటి వారికి సువార్త చెప్పేది కావచ్చు కదా ఎదుటి వారికి నువ్వు ఇచ్చే సలహాలు కావచ్చు ఏదైనా అది యథార్థమైనదైతే చూడండి ఆయన విని కదా ఆయన చెవులు విని అంతరింద్రియములు కదా దేవుని అంతరింద్రియములు ఆనందిస్తాయంట కాబట్టి చూడండి మన ప్రభువుని నువ్వు సంతోష పెట్టాలంటే నువ్వు జ్ఞానము సంపాదించుకోవాలా కదా ఆయన నిన్ను చూస్తే ఆనందించాలంటే నువ్వేం చేయాలా నీ పెదవులతో యథార్థంగా నువ్వు మాట్లాడాలా ఇవి రెండు చేస్తేనే కదా ఈరోజు అందరూ మనం అనుకుంటాం పొద్దుగులు పాటలు పాడతాము ఆయనని మహిమ పరిచినాము లేదంటే ఏదో చేసినాం అనుకుంటున్నావు కానీ ఆయన నిన్ను నన్ను మనల్ని నిజంగా ఇష్టపడాలంటే ఇవి రెండు మనలో ఉండాలా కదా నువ్వు జ్ఞానం కలిగి నలుచుకుంటే ఎట్లా ఈ లోకంలో చూడండి ఆయన తండ్రిగా మనకు ఉన్నాడు కాబట్టి మనమంతా ఆయన బిడ్డలం కాబట్టి ను జ్ఞానంతో నడుచుకుంటే ఆయన సంతోషపడతాడు నువ్వు జ్ఞానం ప్రకారంగా నడుచుకుంటే ఆయన సంతోషిస్తాడు కదా ఎప్పుడైతే జ్ఞానంతో ఉన్నావో యథార్థంగా నీ పెదవులతో నువ్వు పలికే ప్రతి మాట ఆయన విని ఆయన అంతరింద్రియముల్లో ఆయన ఆనందిస్తాడు కాబట్టే చూడండి ఆయన ఆనందించాలంటే నువ్వు యథార్థంగా ఉండాలా నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట యథార్థంగానే ఉండాలా కాబట్టే చూడండి అందుకే ప్రభు చెప్పింది నీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఇంకా వేరేది ఏది వచ్చినా అది దుష్టుడి నుంచి వచ్చింది కాబట్టి చూడండి ఎందుకు ప్రభు ఆ మాట చెప్పిండంటే యథార్థంగా ఉన్న మాట ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది కాబట్టి ఆదాము అవని ఆ పండు తింటే మీరు చచ్చిపోతారని చెప్పిండు అది ఒకటే మాట కానీ అవ్వ ఎట్లా మోసపోయింది సైతాన్ వచ్చి ఎన్నో మాటలు చెప్పి చూడండి మోసపరిచింది కాబట్టి చూడండి మన ప్రభు చెప్తుండు మనం యథార్థంగా మాట్లాడాలా దేన్ని చూసైనా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు కదా మనం ఏమి దాచుకోవాల్సిన అవసరం లేదు ఈ లోకం కదా ఎందుకంటే యుహోవా ప్రతి అంతరింద్రములు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరి హృదయం ఎరిగిన దేవుడు అది కపటమైన హృదయమా వేషధారణ హృదయమా వాళ్ళు స్వార్థంతో ఉన్నారా కపటం ఏదైనా కానీ ఆయన మనల్ని చూస్తుండు కాబట్టి చూడండి మనమైతే ఆయన వాక్యానుసారంగా ఆయన ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా మనం యథార్థంగానే మాట్లాడాలా యథార్థంగానే ఉండాలా సామెతలు గ్రంథము ఇరవై లో పదిహేడు వచ్చినము పాపులను చూచి నీ హృదయము నందు మత్సర పడకము నిత్యము యహోవ ఎందు భయభక్తులు కలిగి కాబట్టి చూడండి మత్సరము కదా మన హృదయంలో మత్సరం ఉండొద్దు ఎందుకంటే మన హృదయంలో అలజడి రేగిందంటే ఈ హృదయమే అన్నిటికన్నా ఘోరమైనది వ్యాధి కలిగింది అది ఇది ఏం చేస్తుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీకు చూడండి ఇక్కడ కానీ మత్సరం స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా నోరు అపవిత్రం చూసే చూపుల అపవిత్రం కదా ఆలోచనలు మొత్తం సమస్తము ఇంకా కాబట్టి చూడండి మన హృదయంలో మత్సరాలు రావద్దు కాబట్టి ప్రభు చెప్తుంది ఈ లోకంలో ఎవరిని చూసి మన హృదయంలో ఏమి మనం మత్సర పడొద్దు మనం ప్రభుని ఆయన వాక్యమే మనకి కాబట్టి ఎప్పుడు ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలా ఒక రోజు ఉండి రెండు రోజులు ఉండేది కాదు నిత్యము నువ్వు నువ్వు ఈ లోకంలో జీవించిన ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రతి సెకండ్ నువ్వు ఎహోవయ ఎందు భయభక్తులు కలిగి ఉండాల అంటే భయం ఎప్పుడు వస్తుందంటే ఆయన జ్ఞానము ఆయన వాక్యం ప్రకారంగా నడుచుకోకపోతే భయమే అది అవిధేయత పాపం కాబట్టి కాబట్టి ఏ విషయంలో మనం మాట మాట విషయంలో ఆయనకి అవిధేయత చూపిస్తున్నామా చూసే చూపుల విషయంలోన ఆలోచన విషయంలోన మన హృదయంలో ఎట్లా ఉంది ఇవన్నీ మనం గ్రహించుకొని మనము ప్రతి నిమిషం సరి అవుతూ ఉండాల క్రైస్తవ జీవితం అంటేనే అట్లా ఉంటది కదా ఒక రోజు బాగైపోతే అయిపోయిందనేది కాదు క్రైస్తవ జీవితం అంటే ప్రతి నిమిషం నీకు యుద్ధమే కదా ఒక్క నిమిషం జాలుని ఆత్మీయ స్థితి వచ్చి సైతాన్ని వచ్చి దూరడానికి కాబట్టి నిత్యము అన్నాడు మన ప్రభు కాబట్టి నువ్వు నిత్యము భయభక్తులు కలిగి ఉండాలంటే నువ్వు నిత్యము ఆయనని వాక్యాన్ని నువ్వు నెమర వేసుకుంటూ ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏ విషయంలో అయినా కానీ ఇది వాక్యానుసారంగా ఉందా లేదు ఎందుకంటే ఎక్కడ ఏ విషయంలో మనం మిస్టేక్ చేస్తామో కూడా తెలియదు ఎందుకంటే దుష్టుడు వాడు అడుగడుగునా వాడు గుమ్మం వద్దనే ఉంటాడు కాబట్టి నువ్వు చిన్న సంధిచ్చినా వాడు నీ ఇంట్లోకి దూరేస్తాడు అన్నట్టు అంటే నీ హృదయంలోకి వచ్చేస్తాడు కాబట్టి చూడండి మనం ప్రతి నిమిషం ప్రతి క్షణం మనం చేసే ప్రతి పని ఏదైనా కానీ అది మనం దేవునికి భయభక్తులు కలిగి ఉండాలా కాబట్టి చూడండి చేసేది ఏదైనా కానీ ఇది సారంగా ఉందా లేదని చెక్ చేసుకోకపోతే అది అవిధేయతనే వస్తుంది కాబట్టి చూడండి సామెతలు ఇరవై మూడు పదమూడు పద్దెనిమిదో వచ్చినము ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు ఇరవై మూడు నా కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకొనము నీ హృదయము యదార్థమైన త్రోవల చక్కగా నడిపించుకొనుము కాబట్టే చూడండి మనం ఎప్పుడైతే ఆయన వాక్యం విన్నామో జ్ఞానము తెచ్చుకొనుము కాబట్టి జ్ఞానము తెచ్చుకోవాలంటే దేవుడి దగ్గరికి రావాలా ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అడగాల జ్ఞానం నాకు కావాలా ప్రభావ నాకు జ్ఞానం లేదు నాకు కొదుబ ఉంది నువ్వు నాకు దయచేయమని నువ్వు అడిగినప్పుడు అయన చూడు ఎప్పుడైతే ఆయన నీతో మాట్లాడి నీకు జ్ఞానం అనుగ్రహించినప్పుడు నువ్వేం చేసుకోవాలా యదార్ధంగా నడవాలా ఇంతాక మనం చూసినం నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును కాబట్టి చూడండి తర్వాత ఇప్పుడు మన ప్రభు ఏం చెప్తుడు నువ్వు హృదయము యథార్థమైన త్రోబల చక్కగా నడిపించుకొనుము కదా కాబట్టే దావీదును నేను కనుగొన్నాను అన్నాడు ప్రభు ఎందుకంటే ఆయన హృదయానుసారంగా ఉన్నాడు దావేది కాబట్టి చూడండి మనం దేవుని అందుకే యదార్థమైన హృదయం కలిగిన వాళ్ళందరూ చూడండి ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఏది చెయ్యరు ఎందుకంటే యథార్థంగానే ఉంటారు ప్రతి విషయంలో వాళ్ళు వాక్యానుసారంగానే ఉంటది మన జీవితాలు కూడా అట్లా ఉండాల అందుకే దేవుని హృదయానుసారంగా మనం నడుచుకోవాలి ఎందుకంటే మన ప్రభువే యదార్థంగా ఉండేది ఆయనే పరిశుద్ధమైన దేవుడు కాబట్టి చూడండి కాబట్టి మన హృదయం కూడా యథార్థంగా కలిగి ఉండాలంటే మన హృదయానికి స్వస్థత కావాలా అది పరిశుద్ధం అందులో ప్రభు ఉండాల అప్పుడు నువ్వు నీ త్రోవా చక్కగా నువ్వు నడవగలవు ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకోగలవు కాబట్టి సామెతలు గ్రంథము రెండులో రెండు జ్ఞానమునకు నీ చెవి యొగీ హృదయపూర్వకంగా వివేచన నభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల చూడండి యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉన్నట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గురిచిన విజ్ఞానము నీకు లభించును చూడండి విజ్ఞానము కాబట్టి మన ప్రభు చెప్తుండు మనం వెతకాల కాబట్టి ఆయన అడుగుతుంది ఒకటే మనము జ్ఞానముకి చెవి యొగి హృదయపూర్వకంగా మనం ప్రభుని అడగాల కదా తెలివిగా మనం ఆయనని మొరపెట్టాలా తెలివి కొరకు వివేచన కొరకు జ్ఞానము కొరకు కదా వెండిని వెతికినట్లు మనం వెతకాలని చెప్తుండు ధనమును వెతికినట్లు దాన్ని మనం వెతకాల అప్పుడు దాని విజ్ఞానం కాబట్టి చూడండి తేటగా దానియాలు చూడగలిగిండు ఆ కళని భవిష్యత్తుని మొత్తం చూడగలిగిండా లేదా దానియాలు కాబట్టి చూడండి మనకి కూడా మన ప్రభు అదే చెప్తుండు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన జ్ఞానం పొందుకొని జ్ఞానంతో నడుచుకున్నామో ఈ లోకంలో ఎవరు చెప్పలేని కూడా నువ్వు చెప్పగలుగుతావు అప్పుడు ఈ లోకంలో వాళ్ళు నిన్ను మహిమ పరుస్తున్నారు అంటే నీలో ఉన్న మన ప్రభు దాని అదే చెప్పిండే కదా కాబట్టి చూడండి మనం ఎందుకు ఈ మాటలు ప్రభు చెప్తుండే ఇప్పుడు మనం ఈ లోకంలో జీవించాలా అంటే మనం ప్రతిదీ జ్ఞానం ప్రకారంగానే పోవాలా అందుకే అభివృద్ధి పొందడం అంటే జ్ఞానంలో అభివృద్ధి పొందడం అంటే నువ్వు అభివృద్ధి పొందాలా అంచలంచలుగా మనం ఎదగాల దేవుని జ్ఞానంలో అప్పుడే మనం అన్ని విషయాల్లో ఆయనని ఆనందింపజేయగలుగుతాము ఆయనని సంతోషపరచగలుగుతాము ఆయన పని ఆయన చిత్తం మనం ఈ లోకంలో నెరవేర్చగలుగుతాం కాబట్టి చూడండి దుష్టుడు ఏం చేస్తాడంటే ఒకసారి మన ఆలోచనలు వాడు రాంగ్ రాంగ్ సైడ్ మోనిస్తా ఉంటాడు వాడు శోధకుడు కదా శోధకుడు కాబట్టే ఏం చేసిండు ఒక స్త్రీ వెబిచారం చేస్తే పట్టుకొచ్చిండ్రు కదా ఆమెని పట్టుకొచ్చి రాళ్ళు తీసుకొని వచ్చి ఈ పాపం చేసింది ఈ పాపం చేసింది కాబట్టి మోషే చెప్పిండు ఈ మని రాళ్లతో కొట్టమని చెప్పిండు ఇప్పుడు నువ్వేం చెప్తావని ఆయనని ప్రశ్న వేసిండ్రా లేదా వాళ్ళు సోదకులే కదా వాళ్ళు అప్పుడు ప్రభు మీలో చూడండి ఆయన చెప్పిన మాటే అది మోసకి ధర్మశాస్త్రం ఇచ్చింది మన ప్రభువే కదా కాబట్టి ఆయన మాట సైతానం ఆయనకే వేస్తుంది కానీ మన ప్రభు ఏం చేసిండు ఆయన జ్ఞానం గల దేవుడు కదా అవును ఆమెను రాళ్ళతో కొట్టమనే చెప్పిండు వాళ్ళకు కూడా కానీ మీలో పాపం లేని వాడు కొట్టమని చెప్పిండు అప్పుడు ఒక్కడు కూడా రాయి వేయలేకపోయిండు కదా ఎందుకంటే చూడండి పాపం లేని వాళ్ళ ఎవరున్నారు ప్రతి ఒక్కరూ పాపులే కదా ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి చూడండి ఎందుకు ప్రభు అది కూడా చూడండి నీ సేవలో మనకి కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే అందుకే మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందాలంటే సైతాను ఆ రీతిగా శోధకు లాగా వస్తాడు నీ దగ్గరికి వాడు తెలివిగా కుయుక్తుగా వచ్చేస్తాడు కదా ఆమె పాపం చేసింది పట్టుకున్నారు ఆయన వాక్యం ప్రకారంగా అది కరెక్టే కానీ ఆ పట్టుకున్న వాళ్ళకి ఆయన ఎందుకు చూడండి నాకు అనిపిస్తుంది ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది చూడండి పట్టుకొచ్చినారు ఆమె వాళ్ళకి కనబడింది పాపం చేస్తూ పట్టుకున్నారు కాళ్ళు తీసుకొని చంపాలా ఆయన చెప్పిన వాక్యం అదే కాబట్టి ఆయన చేయమండు గాని మీలో చేయని వాడు ఎవడో పాపం అన్నాడు చూసినావా కాబట్టి ఎందుకు మన ప్రభు చెప్పిండే ఆయనకు తెలుసు అక్కడ వచ్చిన ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయం ఏందో తెలుసు ప్రతి ఒక్కరి జీవితం ఏందో తెలుసు అందరి జీవితాలు ఆయనకు తెలుసు కాబట్టి అక్కడ వచ్చిన ఎవడు నీతిమంతుడు లేడు పరిశుద్ధుడు లేడు కాబట్టే మీలో పాపం లేని ఎవడో ఆ స్త్రీ మీద రాయి కానీ ఒక్కడు కూడా వేయలేకపోయిండు కదా నువ్వు దగ్గర కూడా మన దగ్గర కూడా సేవా జీవితంలో ఇలాంటి వాళ్ళు వస్తే మనం అలా చెప్పాలా అది కోపంతోనో ద్వేషంతోనో అహంతోనో చెప్పం మన ప్రభు ఏమన్నా కోపంతో ద్వేషంతో అహంతో వాళ్ళకి సమాధానం ఇచ్చిండా లేదు కదా కాబట్టి చూడండి దేవుని విజ్ఞానము మనకి అవసరము కాబట్టి అది ఏమన్నా కష్టం కానే కాదు కదా దేవుని జ్ఞానం భయభక్తులు ఉండాలా ధాన్యాలు వచ్చిండు ప్రార్థన చేసిండు అడిగిండు దేవుడు ఆయనకి చూపించిండు కదా మనము ధాన్యాలకి తోడై ఉన్న దేవుడు అందరికీ తోడై ఉన్న దేవుడు ఈరోజు మనకి ఆయననే కాబట్టి చూడండి మనం కూడా అడగాల ప్రభుని ఎవరు గ్రహించలేని గూఢమైన సంగతులు మనం అడగాల అర్థం చేసుకోవాలా కదా మనం కూడా ఆశపడాలా ప్రభ ఈ లోకంకి ఏం జరగబోతుంది అన్నీ మనం చూడాల ఏదైనా మనకు ఒక సమస్య అది ఎందువల్ల వచ్చిందని కూడా మనం ప్రభువుని అడగాల అడిగితే ఖచ్చితంగా చూపిస్తాడు అది ధాన్యాలకి వచ్చి రాజుకి వచ్చిన కళ ధాన్యాలకి చూపించలేదా ప్రభు కదా కాబట్టి చూడండి దేవుడు ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలా భయభక్తులంటే ఏదో మనం ప్రార్థన చేసుకొని ఏదో వాక్యం చెప్పుకొని కానే కాదు మనం ప్రతి మాట యథార్థంగానే మలకాల మనం చూసే ప్రతి చూపు అది పరిశుద్ధంగానే ఉండాల ఆలోచించే ప్రతి ఆలోచన అది ఎవరైనా కానీ చూడండి ఇది యథార్థమైన జీవితం అంటే కాబట్టి చూడండి మనం భయభక్తులు కలిగి ఉండాలని చెప్తుండు ప్రభు ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఆయన దగ్గరకు వచ్చినావో ఆయన వెతకం కానీ ఎక్కడ దొరుకుతుందంటే ఆయన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఆయన దగ్గరికి రావాలని చెప్తుండు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు అడగాల సందేహించకుండా నువ్వు ప్రభుని అడగాల అయన దరాలంగా ఇచ్చే దేవుడు ఆయన అన్ని ఉచితంగానే ఇచ్చండు కదా అందరికీ స్వస్థత వరాలు ఉచితంగానే ఇస్తుండు అద్భుతాలు చేసే వరాలు ఉచితంగానే ఇస్తుండు దేవదూతలు మాట్లాడే భాషావరము అందరికి కదా ఆయన ఏమన్నా కదా ఆయన ఉచితంగా ఇచ్చే దేవుడు కాబట్టి చూడండి ఈ లోకంలో నువ్వు ఎక్కడికి ఏది ఉచితంగా దొరకనే దొరకదు కదా కానీ మన ప్రభు యొక్క ఈ దేవుని విజ్ఞానం మనకి కావాలి అనుకుంటే ఆయన దగ్గర వచ్చి మనం అడగాల కాబట్టి చూడండి సామెతలు గ్రంథము రెండులో ఆరు ఇహువయే జ్ఞానం ఇచ్చువాడు తెలివియు వివేచన ఆయన నోటి నుండి వచ్చును కాబట్టి ఇప్పుడు మనం వెతకమని ఆయన దగ్గరే దొరుకుతుంది అందుకే ఇవన్నీ సామెతల గ్రంథంలో ఉన్నాయి దీన్నే యాకోబు భక్తుడు చెప్పిండు మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడలా ఎందుకంటే చివరి దినాల్లో జ్ఞానం లేకపోతే ఖచ్చితంగా నశించే ఇప్పుడు మా విషయానికి వస్తే ప్రేయర్కి వచ్చి శానిటైజర్ పెట్టుకోకుండా మాస్క్ పెట్టుకోకుండా ఇది కూడా రాంగే కదా దానివల్ల ఏమొచ్చింది నష్టం వచ్చిందా లేదా కాబట్టి చూడండి ఎందుకు జ్ఞానం అంటే పరిస్థితులు తగ్గట్టు మనము నడుచుకోవాలా మన ఇష్టానుసారంగా అంతా మన జ్ఞానం వాడితే తప్పదు ఎవరికైనా శ్రమ తప్పదు కదా ఇప్పుడు నేను శ్రమలోనే పోతున్నాను ఇది దేవుడు వాక్యము ఆయన ఎవరికైనా ఒకలాగానే మాట్లాడతాడు కదా కాబట్టి చూడండి మాస్కులు పెట్టుకోకుండా శానిటైజర్లు వాడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఏమైంది దాని తగ్గ మూల్యం శ్రమ వచ్చిందా లేదా అందుకే జ్ఞానం లేకపోతే నశించిపోవడం అంటే ఇది కూడా అంతే కాబట్టి మన ప్రభు చెప్తుంది ఏంటంటే జ్ఞానం ఉంటే ఎట్లా పోవాలా ఎట్లా పరిస్థితులను ఎదుర్కోవాలా ఎక్కడ ఏం చేయాల అన్నీ మన ప్రభు చూపిస్తాడు నిర్లక్ష్యతనం ఉంటే ఖచ్చితంగా దానికి మనం ప్రతిఫలం పొందుకుంటాం కాబట్టే మన ప్రభు చెప్తుండు యహోబాయే జ్ఞానం ఇచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును కాబట్టే చూడండి ఆయన నోటి నుండే వస్తాయి కాబట్టే చూడండి మనము ఆయనని దేవుడి దగ్గరికి వచ్చి అడగాల కూర్చోవాల మొకాల దండ మీద వేసి మనం కూర్చోవాల అందుకే ఎడతెగక ప్రార్థన చేయాల ఎడతెగక అందరూ ప్రార్థన ఏం చేస్తారంటే ఈ లోకం గురించి చేసుకుంటున్నారు కాబట్టి వాటిలోనే పొందుకున్నారు కానీ మనం ఆయనలో వెతకాల పూర్ణ హృదయముతో పూర్ణ తో ఆయనని వెతకాలా ఎవరు చూడలేని గ్రహించలేని ఎన్నో సంగతులు మనం తెలుసుకోవాలా బైబుల్లో బైబిల్లో ఉన్న ప్రతి ప్రవచనం మనం అర్థం చేసుకోవాలా ప్రతి ప్రవచనాన్ని మనము క్లుప్తంగా విశదీకరించి ఈ లోకానికి ప్రకటించాలా ఆయన పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలా చూడండి భవిష్యత్తు కూడా ఏం జరగబోతుందో చూడాలా లేదా ఆ చూసే ఆసక్తి ఉంటే నువ్వు దేవుడి దగ్గర వచ్చి కూర్చుంటే నీకు చూపించడా కదా మనం ఎప్పుడైనా ప్రార్థనలో మనం అడుగుతాం అడగం ఏమవుతుంది ప్రాభా ఈ లోకంకి ఏమవుతుంది నా జీవితం ఏమైపోతుంది మనం ఎవరం అడగం కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి అడకపోతే వెతకపోతే నీకు ఎట్లా దొరుకుతుంది కాబట్టి ఎవరు పొందుకోలేకపోతున్నారు కదా అడిగిన వాళ్ళు పొందుకుంటున్నారు అడగని వాడు అట్లానే అడిగేవాడు అడిగినీ పొందుకోపోతున్నారు కదా పసకా పండుగప్పుడు వచ్చినరు అనేకులు ఆయన దగ్గరికి వచ్చినారు వాళ్ళ తగ్గట్టు వాళ్ళు పొందుకున్నారు రోగాలతో వచ్చిన వాళ్ళు స్వస్థ పొందినరు దయ్యాల నుంచి వచ్చిన వాటి నుంచి పోయినారు కానీ ఆయనని పొందుకుంది ఆయనని వెంబడించిన శిష్యులే కదా కదా కాబట్టి చూడండి మన ప్రభు మనకి ఎందుకు ఈ మాట చెప్తుందంటే చూడండి మనం గ్రహించాల ఈ లోకంలో మనం జ్ఞానం మనకి చాలా అవసరం ఎందుకంటే నువ్వు క్రైస్తవుడు కదా అంటే క్రీస్తు నీలో ఉన్నప్పుడు పరిస్కరం అన్న ఏ వాక్యాలు ఎన్నోసార్లు చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ మనం చెప్పాలా లోకంలో ఉన్న మనుషులకి ఏ ఫుడ్ తీసుకోవాలా వాళ్ళకి రోగాలు వస్తే ఏ మెడిసిన్ వాడాలి ఇవన్నీ నువ్వు ఒక సేవలో వెళ్తుంటే ఇవన్నిట్లో కూడా నీకు జ్ఞానం అవసరం మనకి కాబట్టి జ్ఞానం మనకి కావాలా అప్పుడే చూడండి మన పరిచర్య అన్ని విధాలుగా ఉంటుంది కాబట్టి చూడండి ఆ జ్ఞానం కావాలంటే మనం ప్రభుని అడగాల మనం ప్రయాస పడాలా మనం కూడా కష్టపడాలా వెతకడం అంటేనే కష్టపడ్డం కదా ఎక్కడుంటుందో తెలియని దానికోసం వెతకడం అంటే కొద్ది కష్టమే కదా కాబట్టే చూడండి యుహోవయే జ్ఞానం ఇచ్చువాడు తెలివి వివేచన వివేచన ఎందుకు అవసరం అంటే వివేచన లేకపోతే ఈరోజు క్రైస్తవులందరూ ఎందుకు అబద్ధ బోధలో అబద్ధము ఈరోజు వివేచన లేక కదా ఎందుకు ఆయన చెప్పిండే కదా ప్రతి ఆత్మను నమ్మక ఆది దేవుని సంబంధమైన ఆత్మ కాదో పరీక్షించడాలంటే పరీక్షించడం అంటే నీకు వివేచన ఉండాలి కదా కదా వివేచన లేకపోతే ఎట్లా పరీక్షించగలుగుతావు గుడ్డిగా నమ్మేస్తాం అన్నట్టు గుడ్డిగా నమ్మితే ఏమైపోతుంది మోసపోతాం అన్నట్టు కాబట్టి చూడండి వివేచన తెలివి జ్ఞానం ఇవి మనకి కావాలా ఇవి ఎక్కడి నుండి వస్తాయంటే మన ప్రభు వస్తాయి కాబట్టి ప్రభు చెప్తుండే సామెతల గ్రంథము రెండు లోపది జ్ఞానము నీ హృదయమును జోచును తెలివి నీకు మనోహరముగా ఉండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కదా వివేచన ఎట్లా నీకు కావలి వాడు దుష్టుడు కాబట్టే నువ్వు వివేచన కలిగి ఉంటే నువ్వు పడిపోవన్నట్టు కదా ఈరోజు ఎందుకు లోకమంతా పడిపోయిందంటే వివేచన లేకనే ఎందుకంటే అబద్ధ బోధకులు అబద్ధం అంతా విస్తరించింది అంతా ఇది అంటే వివేచన లేదు కదా వివేచన ఉంటే ఏం చేస్తావు వివేచిస్తావు అంటే ఆలోచిస్తావు గ్రహిస్తావు కానీ ఈరోజు లేఖనే కదా మనకి వివేచనే మనకి కావలి అంటే నీకు అదే నువ్వు వివేచన లేకపోతే నువ్వు ప్రతి ఆత్మను మోసపోతావా లేదా కాబట్టే చూడండి బుద్ధి నిన్ను కాపాడును కబట్టి ఈ బుద్ధి ఎప్పుడు వస్తుంది అందుకే ప్రభు చెప్పిండు అంత అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది మీరు స్వస్థ బుద్ధి కలివారై మీరు ప్రార్థనలు ఎందు స్వస్థ బుద్ధి అంటే ఆయన వాక్యం ద్వారానే నీకు స్వస్థత రావాలా అంటే అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక సమస్త నీ ప్రవర్తన ఆయన అధికారానికి అప్పజెప్పుకోమన్నాడంటే చూడండి మన బుద్ధికి స్వస్థత వస్తేనే మనము మెలకుగా ఉంటాము అందుకే పేతృపత్రికలో చెప్పిండు పేతులు అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ఎందుకంటే మన బుద్ధికి స్వస్థత వస్తే ఆయన ప్రకారంగా మనం వెళితే మనకి అన్ని మెలుకుగానే ఉంటాము కాబట్టి మనల్ని కాపాడేది చూడండి ఈ లోకంలో ఏది కాదు బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను అది దుష్టుల మార్గము నుండియు సామెతలు రెండులో పన్నెండు అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారు చేతిలో నుండియు నిన్ను రక్షించును కదా బుద్ధి వివేచన నిన్ను ఎట్లా కాపాడతాయంటే దుష్టుల మార్గముల నుండి మూర్ఖముగా మాట్లాడువారు అంటే మూర్ఖంగా ఉంటారు అన్నట్టు అర్థం చేసుకోలేరు పరిస్థితుల్ని గ్రహించలేరు కదా అట్లాంటి మనుషుల మధ్య కూడా ఎందుకు మనకి జ్ఞానము తెలివి బుద్ధి కావాలంటే ఇట్లా ప్రభువే చెప్తుండే కదా దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి కాబట్టే నిన్ను రక్షిస్తది కాబట్టి ప్రభు చెప్తుండు మన ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్తుండే ఈరోజు లోకమంతా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా పరిస్థితులను అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి కానీ మన ప్రభు మనకి ఏం చెప్తుండే వాళ్ళ నుంచి నిన్ను రక్షించుకోవడానికే నీకు బుద్ధి అవసరము నీకు వివేచన అవసరము నీకు జ్ఞానము అవసరము కాబట్టే ఇవి ఎక్కడ కావాలంటే ఆయన దగ్గరికే కా ఉన్నాయి ఆయన దగ్గరికి నువ్వు రావాలా కాబట్టి మన ప్రభు జ్యోతుడు జ్ఞానము సంపందించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు కాబట్టే చూడండి ఈరోజు ధన్యులు ఎవరంటే ఆయన జ్ఞానము సంపందించిన వాళ్ళే వివేచన కలిగిన నరుడు ధన్యుడు కాబట్టే ప్రతి ఒక్కరికి వివేచన అవసరం కాబట్టే చూడండి కాబట్టి ప్రభు చెప్తుండు ఈ రోజు మనకి ఆయన కృపలో ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందడం అంటే ఆయన కృపలో ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందితే ఆయన కృప మనకి ఎప్పుడూ ఉంటుంది కాబట్టి చూడండి మనము జ్ఞానము సంపాదించుకోవాలా ఎక్కడ జ్ఞానం దొరుకుతుందంటే ప్రభు దగ్గరే కదా నువ్వు ఎక్కడో ఎక్కడికో తిరగవలేదు కదా నువ్వు ఉన్న స్థితిలోనే కూర్చొని ప్రార్థన చేసి ఆయనను అడిగితే ఆయనని వెతికితే ఖచ్చితంగా అడుగు ప్రతి వాడికి ఇయబడును వెతుకు ప్రతి వాడికి దొరుకుతుంది లేదా కాబట్టి మనం ఏం అడుగుతున్నాం అనేది మనకి కావాల సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యా పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో తమ ప్రవర్తనను కనిపెట్టి వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనబరచు మూడత కాబట్టి చూడండి మన ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకులకు జ్ఞానములకు లక్షణము అంట కాబట్టి వివేకంతో నడుచుకునే ప్రతి వాడు కదా వివేకం ఉన్నవాడు ప్రతి వాడు జ్ఞానంగానే నడుచుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంట వాళ్ళ ప్రవర్తన కనిపెట్టుకొని ఉండాలంట కాబట్టి ప్రవర్తన కనిపెట్టుకుంటే ఏం చేస్తావు సరి లేకపోతే నువ్వు ఇమీడియట్ గా సరి కానీ మోస బుద్ధిహీనులు కనబరుచు మూడత కాబట్టి కాబట్టి వీళ్ళు వీళ్ళ ప్రవర్తన వీళ్ళు కనిపెట్టుకోరు కాబట్టి ప్రభు చెప్తుంది ఏంటంటే మనం కనిపెట్టుకోవాలా మన ప్రవర్తన విషయంలో కాబట్టి చూడండి ప్రవర్తన కనిపెట్టుకోవాలంటే నువ్వు ఆలోచన ఎట్లా ఉంది మాట్లాడేది ఉంది నువ్వు ఎట్లా ఏం చేస్తున్నావు ఇదంతా చూసుకోవాలి ఇది కనిపెట్టుకోవాలా కాబట్టి ఆ కనిపెట్టుకోవాలనే నీకు వివేచన ఇచ్చింది ఆయన నువ్వు ఆ రీతిగా ఉండాలనే నీకు తెలివి ఇచ్చాడు ఆ రీతిగా ఉండాలనే నీకు బుద్ధి ఇచ్చాడు కదా తెలివితేటలు ఇవన్నీ ఎందుకు దేవుడు ఇచ్చిండంటే నువ్వు కనిపెట్టుకోవాల నీ ప్రవర్తన కాబట్టే ప్రభు చెప్తుంది మోసకృత్యములే బుద్ధిహీనులు కనబరుచు మొడత జ్ఞానం లేని ప్రతి వాడు చూడండి జ్ఞానం లేని ప్రతి మాట నమ్మును వివేకి తన నడతలను బాగుగా కనిపెట్టును కాబట్టే చూడండి జ్ఞానం లేని నమ్ముతారు ప్రతి మాట అట్లా నమ్మినారు కాబట్టే వివేకం కలిగిన ఏం చేస్తాడు నడతలను కాబట్టే ప్రభు చెప్పింది అదే చూడండి కాబే మనము ప్రతి మాట నమ్మొద్దు ప్రతి వాక్యాన్ని మనం ఎవరో చెప్పినా కానీ అది సారంగా ఉందా లేదా అనేది మనం చూడాలా అది దేవుని సంబంధమైన ఆత్మ కాదా అనేది పరీక్షించాలా కాబట్టి చూడండి ఈరోజు మన ప్రభు ఎందుకు నీకు ఈ మాటలు చెప్తుందంటే మనకి జ్ఞానము అవసరం కాబట్టి కదా ప్రతి విషయంలో జ్ఞానం ఉంటేనే మనం నడుచుకుంటేనే ప్రతి విషయంలో ఆయనని ఆనందింపగలము సంతోషపరచగలము కాబట్టే ప్రభు చెప్తుండే నువ్వు నేను మనకి జ్ఞానము కావాలా కాబట్టే ప్రభుని అడగాల ప్రతి విషయంలో మనం జ్ఞానంలో అభివృద్ధి పొందాలా ప్రతిదీ ఆయనని అడిగితే ఆయన ఇచ్చే దేవుడు తెలివికి మొరపెట్టమన్నాడు వివేచన కొరకు మొరపెట్టమన్నాడు వెండిని వెతికినట్లు దాని కొరకు వెతకమన్నాడు కదా కాబట్టే బుద్ధి జ్ఞానములు అవన్నీ మన ప్రభు యొక్క సర్వ సంపదలు కదా నువ్వు అడిగితే ఆయన ఆస్తి నీకు దారాలంగా ఇస్తాడు ఆయన సంపద నీకు ఇస్తాడు ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడు కాబట్టి ఆయన నీ తండ్రి కాబట్టి ఇల్క రీతిగా చూసుకున్నా కానీ తండ్రి ఆస్తి బిడ్డలకే వస్తుంది కాబట్టి ఆయన సంపద నీకు ఆస్తే కదా కాబట్టి చూడండి మనము ఆయన జ్ఞానం మనకి కావాలని చెప్తుండడు ప్రభు ఆ జ్ఞానం మనకి లేకపోతే చూడండి ఏదొక విషయంలో మనం చిక్కుకుంటాము ఏదో విషయంలో రాంగ్ చేస్తే అది నిన్ను నన్ను మనల్ని శ్రమంలోకే పోనిస్తుంది అప్పుడు ఆ శ్రమలో తర్వాత నీకు జ్ఞానం వస్తుంది బుద్ధి వస్తుంది తర్వాత మళ్ళీ కాబట్టే మన ప్రభు మనకి ఇదే చెప్తుడు కాబట్టే చూడండి మనము జ్ఞానముకు తెలివికి వివేచన కొరకై మనవి పెట్టాల పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభ నీకే స్థుతులు నైనా స్తోత్రంలో ప్రభ అవును తండ్రి ప్రభా నీ కృపలో నీ జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా ప్రభా కాబట్టి మీలో ఎవనికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా ప్రభా తండ్రి నీ దగ్గరకు వచ్చి అడగమన్నావు ప్రభ సందేహించక విశ్వాసంతో అడగమన్నావు ప్రభా కాబట్టి మాలో విశ్వాసం ఉంది మీరు నమ్మదగిన దేవుడో ప్రభా నాయన కాబట్టి ప్రభ మీ జ్ఞానం అనుగ్రహించు ప్రభ మీ కృపలో నాయన అభివృద్ధి పరచు ప్రభా తండ్రి ఎవరు చూడలేని గ్రహించలేని ఎన్నో గూఢమైన సంగతులు మీరు మాకు బయలుపరచండి ఎట్లా ప్రభా నాయన ఈ లోకంలో నడుచుకోవాలా ఏ రీతిగా ముందుకు పోవాలా నాయన ప్రతిదీ ప్రభ నాయన నీ చిత్త నీ జ్ఞానం చొప్పున నీ ఆలోచన చొప్పున మా ఉండాలా ప్రభ కాబట్టి మా స్వబుద్ధులను మేము ఆధారం చేసుకోకుండా ప్రభ మీ అధికారానికి నాయన మా ప్రవర్తన అప్పజెప్పుకుంటున్నాం ప్రభా తండ్రి మీరే తండ్రి నాయన మీ మార్గము మీ త్రోవా సరళం చేయండి ప్రభ మేము యదార్థంగానే మా పెదవులు పలకాలా ప్రభా నాయనా తండ్రి మూర్ఖంగా ఉన్న వాళ్ళు ఎవరో ఏదైనా కానీ ప్రభ మేము యథార్థంగానే ఉండాలా ఎందుకంటే మేము సేవించే దేవుడు మేము ఆరాధించే దేవుడు మేము ప్రార్థించే దేవుడు యథార్థవంతుడు ప్రభ అలాంటి యథార్థమైన దేవుణ్ణి మేము నమ్ముకున్నప్పుడు మేము కూడా యథార్థంగానే పలకాల ప్రభ మా నోటి నుంచి ప్రతి మాట యథార్థ అప్పుడే మీరు మా నుంచి ఆనందించగలరు ప్రభ కాబట్టి మాలో అబద్ధాలు ప్రభ తండ్రి ఉండొద్దు ప్రభ నాయనా తండ్రి కాబట్టి మా ప్రవర్తన మా మార్గము త్రోవ అంతా యథార్థంగానే ఉండాలా ప్రభ కాబట్టే ప్రభ నాయన ఏ విషయంలో మేము అనుమానించకుండా తండ్రి తండ్రి మేము ధైర్యంగా ముందుకు పోవాలా ప్రభ మీరే మాకు సహాయపడండి అజ్ఞానంతో చేసినది మమ్మల్ని క్షమించండి ప్రభ ఇది మొదలుకొని ప్రతిదీ ప్రభా జ్ఞానం చొప్పున నడుచుకునే జీవితం మాకు అనుగ్రహించండి నీ ఎందు భయభక్తులు కలిగి ముందుకుపోయే జీవితం మాకు అనుగ్రహించండి ప్రభ నైనా మీ వివేచన మాకు దయచేయండి మీ తెలివితేటలు మాకు దయచేయండి నాయన బుద్ధి మమ్మల్ని కాపాడుతుంది అన్నావు ప్రభ వివేచన మాకు కావాలి అన్నావు ప్రభ కాబట్టి మాలో వివేచన ఉండాల అది లేకపోతే ప్రభ అటాక్ చేస్తాడు ప్రభ దుష్టుడు ఈరోజు ఆ రీతిగానే మా మీద అటాక్ చేసిండు ప్రభ ఎందుకంటే వివేచన చేయలేకపోయినాం ప్రభ మమ్మల్ని క్షమించు ప్రభ కాబట్టే వివేచన కలిగి మేము ఉండేలాగా నాయన బుద్ధి కలిగి మేము నడుచుకునేలాగా నీ జ్ఞానం ప్రకారంగా ఉండేలాగా మీరే మమ్మల్ని నడిపించండి మాలో ఏమైనా నీ పట్ల పాపాలు ఉంటే తండ్రి ఒప్పుకుంటున్నాం మమ్మల్ని క్షమించి ప్రభా తండ్రి మీరు నమ్మదగిన దేవుడు మమ్మల్ని మీరే స్థిరపరిచి ప్రతి దుష్టాత్మకం నుండి మీరే మమ్మల్ని కాపాడి పవిత్రులుగా మార్చండి మీరు పరిశుద్ధమైన దేవుడు ప్రభా న మేము కూడా పరిశుద్ధంగా జీవించాలా ప్రభా తండ్రి అనేకులని నీ రక్షణలోకి నడిపించాలా నీ సువార్త మేము ప్రకటించాలా ప్రభా బేదలకు నీ సువార్త ప్రకటించాలా విరిగి నలిగిన వారిని దృఢపరచాలా ప్రభాతండ్రి చెరసలలో ఉన్న వారిని విడిపించాలా ప్రభా తండ్రి మేము సువార్త చెప్పాలా ప్రభా కాబట్టి ఏ విషయంలో మేము కాంప్రమైజ్ కాకుండా ప్రభ మీరే ప్రభా నాయన మేము ఏ రీతిగా ప్రతి విషయంలో ముందుకెళ్ళాలా మమ్మల్ని అడిగే ప్రతి హేతువుకి ఏ రీతిగా సమాధానం ఇవ్వాలా అన్నిటికీ నాయన మా కంటూ ఏ తలంపు లేవు ప్రభ మాకంటూ ఏవి లేవు ప్రభ ఎందుకంటే ఎప్పుడైతే మీకు మా ప్రాణము ఆత్మ శరీరము సమర్పించుకున్నామో ఇక మీదట జీవించేది మీరు మాలో మీరే ప్రభ కాబట్టి క్రీస్తే మాలో జీవించేది ప్రభ కాబట్టి మీరు నాయన ప్రతి హేతువుకి ఏ రీతిగా సమాధానం ఇవ్వగలరో ప్రభ నాయన ప్రతి ఒక్కరికి ఏ రీతిగా మీరు సంభాషించగలరో మాట్లాడగలరో మీకు తెలుసు ప్రభ అలాంటి సహాయము అలాంటి పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకము నీ వాక్శక్తి నాయన తండ్రి మాకు అనుగ్రహించు ప్రభ మీరే మాకు తోడుండి నడిపించమని నాయన ప్రభ నీకు ఏదైనా మేము అవిధేయత కనపరుచుంటే ప్రభ తండ్రి క్షమించు ప్రభ కానీ ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఏవచ్చినా కానీ మీ లోకంలో మీరు ధైర్యంగా ఉండమన్నారు ప్రభ మీరు మాకు ఉంటే మాకు ధైర్యమే ప్రభ ఎందుకంటే ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం ఆత్మనే ఇచ్చండ్రు గాని పిరికితనం గల ఆత్మను మీరు ఇవ్వలేదు ప్రభ కాబట్టే మేము పిరికితనంగా ఉండాల్సిన అవసరం లేదు ప్రభ ధైర్యంగా మేము ఉన్నాం ప్రభ తండ్రి ఎందుకంటే ఏవి వచ్చినా కానీ మమ్మల్ని మీరు అనాథులుగా విడవనన్నారు ప్రభ మమ్మల్ని ఆదరించే దేవుడు ప్రభ కాబట్టే నా తండ్రి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు ధైర్యపరుస్తున్నారు ప్రభ మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తున్నారు ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా సహకారిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభ మీరు చూపించిన ప్రేమను బట్టి ఎంతో మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ నేను ఈ దినమంతా నాయన మీ కృపలో కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగల దేవ ఏసయానికి వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ సర్వోన్నతడా సర్వశక్తివంతుడా మహోన్నతుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీ పాదాలకు వందనాల ప్రాభ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రాభ గడిచిన కాలం అంతా కాచి కాపాడినైనా నీ లెక్కలచరిన భద్రపరిచిన తండ్రి దినం సజీ లేఖలో ఉంచినందుకు నీకు వేలాది వందనాల ప్రవ నీకే కోట్లాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రభాములు యుగ యుగంలో నీకే కలుగును గాక హలలుయ ఇది తండ్రి ఎంతోమంది ఇది నాని చూడలేకపోయినారు నేను ఇది మేము మేమైతే నా తండ్రి సజీవ లెక్కలో ఉన్నాం ప్రాభాయ్ ఈ మధ్యాహ్నం కళ సమయంలో ప్రాభా నేను స్తుంచి ఆరాధించిన ఆయన ప్రభా నీ యొక్క స్వరాన్ని వినే అనుగ్రహించినారు ప్రభా మీకు వందన తండ్రి ఈ మధ్యాహ్నం కాల సమయం ప్రభావ మీరు మాతో మాట్లాడనారు ప్రాభా అవును తండ్రి మాకు జ్ఞానం ఎంతో అవసరం ప్రభా అది లోక జ్ఞానం కాదు ప్రభా ఈ లోక జ్ఞానం మాకు ఎంత ఉన్నా ప్రాభ అది లోకంలోనే మిగిలిపోతుంది ప్రాభ అది ఎందుకు పనికిరాని జ్ఞానం ప్రభావ కాబట్టి తండ్రి నన్ను మేము జ్ఞానంలో అభివృద్ధి పొందుకోలో ప్రభావ బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు అన్ని నీ దగ్గర ఉన్నాయి ప్రాభా అవును తండ్రి మీరు మాతో ఉంటే అవన్నీ మాకు ఉంటాయి ప్రాభా కాబట్టి తండ్రి నాన్న మీరు మాతో ఉంటే మేము సహాయపడాలా ప్రాభ నన్ను ఎందుకంటే ప్రాభ అవన్నీ ఇచ్చేది మీరే ప్రాభ అడుగుబాడు నాయన అడుగుడు ఇవ్వబడు నువ్వు వెతుకుడి దొరకడం కాబట్టి తండ్రి మా ప్రయాసంతా మీ కొరకే ఉండాలా ప్రభావ మీరు ఇచ్చే జ్ఞానం కొరకే ఉండాలా ప్రభావ ఈ లోకంలో అందరూ అడుగుతున్నారు కాని తండ్రి నేను జ్ఞానం ఎవరు అడగడం లేదండ్రి కాబట్టి తండ్రి మేము అయితే మిమ్మల్ని జ్ఞానం అడుగుతున్నాం ప్రాభ మాకు అది ఎంతో అవసరం ప్రాభ నేను మేము స్వార్థ పరిచయలో ఎదగాలన్నా ఏదే ప్రతి విషయంలో మేము ఎదగాలంటే ప్రభా మీ నుంచి వచ్చే జ్ఞానం మాకు ఎంతో అవసరం ప్రభావ కాబట్టి తండ్రి మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి ప్రభావ అడుగువాడు విశ్వాసంతో అడగాలని చెప్పి మీ వాక్యాంశాలుస్తుంది ప్రభా కాబట్టి తండ్రి మళ్ళీ విశ్వాసం ఉంది ప్రభా నేను అడుగుతున్నాం తండ్రి మీరు అనుగ్రహించే దేవుడవు గొప్ప దేవుడవు కాబట్టి తండ్రి నేను అడిగినవి ఇస్తాను ప్రభా కాబట్టి ఆయన మీ యొక్క పర్లకు జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అవును తండ్రి నాయన మీ యొక్క భక్తులకు నాయన దానియులు కూడా ప్రభావ ఎంతో జ్ఞానం గలవాడు ప్రభావ ఆయన మీరు ఎంతో జ్ఞానం అనుగ్రహించినారు ఆయన మర్ మర్చిపోయిన కళను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుని లాగిన తండ్రి అతను అతనితో మీరు మాట్లాడినారు ప్రాభ కాబట్టి తండ్రి అంతటి జ్ఞానం మాకు అవసరం ప్రభావ ఎందుకంటే ప్రతి విషయం నుండి మిమ్మల్ని సంతోషపరచాలా ప్రతి విషయం నుండి మీకు విధేయత కలిగి చూపి జీవించాలా ప్రభావ అనేకుల్ని హెచ్చరించాలా ప్రభావ మీరు అక్కడ గురించి ప్రభావ కాబట్టి తండ్రి మీ జ్ఞానం మాకు ఎంత అవసరం మీరు మాలో ఉంటే ప్రభావ మాకు ఉండదు ప్రభావ మీరే మాలో నివసించి మళ్ళీ ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మీ పట్ల మేము ఏదైనా విధేయత చూపించటం మమ్మల్ని క్షమించండి తండ్రి మా తప్పులు క్షమించండి నేను మీకు నూతన అభిషేకం అనుగ్రహించండి ప్రభావ మమ్మల్ని తండ్రి మీ నామానికి మహిముకరంగా మీకు సాక్షులు నిలబెట్టుకోమని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యం ధర మాతో మీకు వేలాది వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంను ప్రార్థించి పెడుకున్నాను తండ్రి ఆమె పరిశుద్ధుడా గొప్ప రాజ్యం గొప్ప ప్రవణి ఇంతమంది సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వంద నాలుగు రాజఎస్సయ మరి పొద్దున్న నుంచి ఇప్పుడు కూడా కాచి కాపాడినందుకు నీకు వంద నాలుగు తండ్రి నాయనస ప్రభావ భయంకరమైన పరిస్థితి కూడా నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి నాయన ఎస్ఏ ప్రభా అదేవిధంగా అవును తండ్రి మేము పాపరం తండ్రి క్షమించండి ప్రభు నాయన ఎస్వ ప్రభా మీరు కలవరసల్లో మరణించి రక్తాన్ని కాచి నాయన ఎస్సే ప్రభా నీకు వందనాలు కృతజ్ఞతలు నాయన ఎస్ఏ అవును తండ్రి నేను ఇంకా మేము తెలుసుకోలేకపోతున్నాం తండ్రి నాయనసభ గ్రహించలేకపోతున్నాం తండ్రి ప్రభ మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నాన్నసే ప్రభా ఆ తప్పు ఇంకోసారి చేయకుండా సరే ముందుకు వెళ్ళట సహాయం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వివేక వివేక జ్ఞానం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అవును తండ్రి నాయన ప్రభా జ్ఞానం కదుగా ఉంటే తండ్రి నాయనసే ప్రభ మాకు పరలోక జ్ఞానం కావాలి తండ్రి ప్రభా సంబంధమైన జ్ఞానం వద్దు తండ్రి నాయనస ప్రభా అది దేనికి పనికి రాదు చిత్తకుపత సమానం తండ్రి నాయనసే ప్రభు అదేవిధంగా మీరు సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము పొంది ఉన్నాం మాకు అధికారం ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా కానీ మేము అవన్నీ మా దగ్గరను మేము వెతుకొలేకపోతున్నాం తండ్రి ప్రభా మా చుట్టూ ఉన్నాయి తండ్రి మా దగ్గరనే ఉన్నాయి తండ్రి నాన్న ఎస్సే ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభువానికి వందనాలు తండ్రి నాన్న ఎస్ఆప్రభ ఆ మార్గం మాకు నేర్పించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేర్చుకుని ఆ మార్గం ముందుకు వెళ్ళి నేనే ఎస్సే ప్రభా అనేకలకు సువార్థ ప్రకటించి నేను శిష్యులుగా తీర్చిటుకు మాకు దయించమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ఎస్సే మరి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన ఆన్లైన్ ప్రతి ఒక్క కుటుంబాన్ని దివించి ఆస్వాదించమని కోరుకుంటున్నాం తండ్రి నాయన ఎస్సే మరి ప్రతి ఒక్కరి విషయంలో ట్రావెలింగ్ విషయం తోడు నీడగా ఉండండి ప్రభు వేసే వాళ్ళ కుటుంబాల కోసం ప్రాధాన్ చేస్తాం తండ్రి ప్రభా మీరు సహాయం తెచ్చామని కోరుకుంటాం తండ్రి ప్రభా మరి నిర్లక్ష్య నిర్లక్ష్యం చేసినాం తండ్రి ప్రభా నేనేసే ప్రభా కొంచెం లేట్ చేసినాం తండ్రి నేను మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నా తండ్రి ప్రభా లేట్ విషయంలో నేను వేసే మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి నేను వేసే లాంటి ఇంకోసారి జరగకుండా సహాయం దచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరికి ఏ సెక్రీస్తున్నాం మమ్మల్ని నేను ప్రతి ఒక్కరు స్వస్థత రావాలి తండ్రి నేనేసే ప్రభా మీరు సహాయం దించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా సయ్యా అదే వాక్యం చెప్పిన బ్రదర్ కోసం ప్రార్థించేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సహాయం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మంచి ఆరోగ్యం దయించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఇన్ ద మైటీ నేమ్ జీజస్ పావర్ ఇన్ అంటే బాడీలో ఉన్న ప్రతి ఒక్క హీలింగ్ నైన్ వేసి మొత్తం మజిల్స్ బోన్స్ అన్నీ ఫ్రీగా కావాలండి నైన్ఎస్ ఈసు క్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాం అంటున్న నైన్ఎస్ మీరు మీరు సాయం తెచ్చేయండి ప్రభా మరి కుటుంబం ఊర్లో ఉంటున్నాక మీరు సాయం తెచ్చేయండి ప్రభ అదేవిధంగా పరిశోధన కుటుంబం కోసం ప్రాథన చేస్తున్నాం మీరు సాయం తెయచ్చేయండి పని విషయంలో తోడున్నగా ఉండండి ప్రభా రవి బ్రదర్ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా నాయనేశ్వర ప్రభావ ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చినారు తండ్రి ప్రభా మీరు సాయం చేసినందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు తండ్రి నాయనేస ప్రభా స్వరాజ్ బ్రదర్ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మీరు సాయం దండి తను డ్యూటీ చేస్తుండగా ఎటువంటి ఆటంకం రాకుండా సాయం చేస్తున్నారని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి కేబీపీలో ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒక ప్రాధాన్యం ఇచ్చే అప్పగిస్తూ ఈసు తండ్రి అన్న రవి బ్రదర్ బండి మన ప్రభు అయిన ఈ శ్రీ క్రీస్తు కృప శాంతి సమాధానము ఎల్లప్పును సదాకాలం తోడైండు కాక ఆమె ప్రైజ్లా ప్రైజ్లాడన్నా uh,